సాంఖ్యై ప్రాప్యతే స్థానం తదోగైరగమ్యతేకం సాంఖ్యం యోగం చశ్యతి కర్మ అనేది చాలా లోకైన సబ్జెక్ట్ దాని గురించి ఎంత చెప్పినా ఇంకా చెప్పి వింటూనే ఉంటుంది చంద్రబాబు నెంబర్ టూ దాని విషయంలో పెద్ద పెద్ద వాళ్ళు కూడా పప్పులో కాలువేస్తూ ఉంటారు పప్పులో కాలు వేయడం వెరీ బ్యూటిఫుల్ దానివల్ల వీడి కాలు కాలుతుంది ఆ పప్పు అది అవతరం ఆలయాలు తీసుకోండి పిల్లడానికి వణికి రాదు శిష్యులు పిల్లర దాంట్ పెద్దవాళ్ళు కూడా ఈ కర్మాన్ని దాంట్లో ఒప్పులో కాలు చేస్తూ ఉంటారు మేక్ ఎ మిస్టేక్ దాన్ని రాంగ్ గా ప్రజెంట్ చేస్తారు చాలా దురదృష్టం సో ఇక్కడ ఆయన ఏమంటున్నాడంటే రెండింటికి ఫలం ఒకటే అంటున్నాడు అది ఇంకా స్పష్టంగా చెప్తున్నాడు ఇది సాంఖ్యై ప్రాప్తి స్థానం అంటే ఆ ప్రకృతి పురుష వివేకాన్ని అలా తమ జీవితంలో అనుభవానికి తెచ్చుకునే వాళ్ళని సాంఖ్యులు అంటారు ఆ సాంఖ్యులు ఏ స్థానాన్ని పొందుతారో అంటే మోక్షాన్ని పొందుతారని అర్థం తదు యోగ యొక్క అయితే దాన్ని సమత్వ బుద్ధితో యోగానుష్ఠానం అంటే కర్మానుష్ఠానం చేసేవాడు కూడా పొందుతాడు అని అంటున్నాడు చూడండి జీవితము కర్మ సన్యాసం చేసి తీరాలనే నియమం లేదు కర్మ చేసుకుంటూ ఉండొచ్చు సో కానీ జీవనము జీవనము కర్మమయంగా ఉండొచ్చు తప్పు కాదు కానీ తత్వజీవనం అయ్యి ఉండాలి తత్వజీవనము అంటారు తత్వజీవనం అంటే ఏమిటో తెలుసునండి సమత్వ బుద్ధితో కూడిన జీవనానికి తత్వజీవనము అని పేరు ఎందుకంటే తత్వము సమంగా ఉంటుంది తత్వంలో మీకు భేదం ఉండదు నువ్వు మీకు ఎలాగంటే బంగారం ఉందనుకోండి తత్వం ఒకడికి ఒక వ్యక్తికి నెక్లెస్ మీద ప్రీతి ఇంకొక వ్యక్తికి కంకణం మీద ప్రీతి బంగారానికి దేని మీద ప్రీతి దేని మీద ప్రీతి లేదు కంకణాన్ని నిలబెడుతుంది నెక్లెస్ని నిలబెడుతుంది ఒక నెక్ నెక్లెస్ లోకే రండి ఒక నెక్లెస్ చాలా అందంగా ఉంది బాగుండే డిజైర్ ఇంకో నెక్లెస్ బాగులేదు అధ్వాన్నంగా ఉంది వాడు చెడగొచ్చే బంగారంలో ఈ లక్షణాలు అప్లై అవుతాయా అప్లై అవుతాయి తత్వం యొక్క లక్షణం తత్వం ఎప్పుడు సమంగా ఉంటుంది ఇటు మొగ్గు చూపదు అటు మొగ్గు అది తత్వం యొక్క లక్షణం పృథివీ తత్వము పృథివీ దుష్టులకు సత్పురుషులకు కూడా సమానంగా ఆహారాన్ని ఇస్తుంది సంపదనిస్తుంది నిలబెడుతుంది దుష్టుల్ని లోపలికి లాగేసి సత్పురుషుల్ని నిలబెట్టడం అనే పని పృథివీ చేయదు ఆ తేడాలు పృథివీకి తెలియం జలములు జలములు దాహంగా ఉన్నవాడు సత్పురుషుడైనా దుష్టుడైనా ఆ దప్పికని సమానంగా తీర్చి ఇద్దరికీ కూడా సమానంగా తృప్తిని కలిగిస్తాయి సమానంగా ప్రాణాలని నిలబెడతాయి వాయువు దుష్టుణ్ణి సత్పురుషుణ్ణి కూడా వాయువు నిలబెడుతుంది ఇప్పుడు దుష్టుడు సత్పురుషుణ్ణి తిప్పుతున్నాడు అనుకోండి ఆ సత్పురుషుణ్ణి తెచ్చడానికి కావలసిన ప్రాణశక్తి ఎక్కడి నుంచి వస్తుంది వాయువు నుంచే వస్తుంది వీడు తిప్పుతున్నాడు మహాత్ముణ్ణి కాబట్టి వీడికి నేను ప్రాణాన్ని నిలబెట్టను అని వాయువు అనుకుంటుందా అనుకో ఇంకొకటి స్వ మహాత్ముని ప్రే ప్రార్థిస్తున్నాడు ప్రేమగా ఉన్నాడు అనుకోండి వాడిని కూడా వాయువు నిలబెడుతుంది కాబట్టి వాయువు ఏం చేస్తుందంటే వీడు మంచివాడో చెడ్డవాడో చూసుకోడు ఆ తేడాలు ఏం చూడదు పోతుంది అలాగే వేడి ఉష్ణము చలి వేస్తాం మంట పెట్టారు రోడ్డు పక్కన మంట పెడతా చలిమంట అంటారు దాన్ని పేరే చలిమంట ఇప్పుడు ఆ చలిమంట దగ్గరికి దుష్టుడు వెళ్ళాడు అనుకోండి ఒక దొంగ వెళ్ళాడు అనుకోండి వాడికి చలి ఓ సత్పురుషుడు గంగానదిలో స్నానం చేసి వస్తున్నాడు రడిబట్టలతో ఉడికిపోతే వాడు వెళ్ళాడు అనుకోండి వాడికి వేడి తగ్గుతుంది సమానంగా ఉంటుంది ఆకాశము అందరికీ సమానంగా అవకాశం ఇస్తుంది సూర్యుడు తత్వం చంద్రుడు తత్వం అటువంటి తత్వ జీవనాన్ని కలిగి ఉండాలి ఏమండి అది యోగము అటువంటి యోగంలో నేను కర్మయోగి సాఖ్యులు అంటే ప్రకృతి పురుష వివేకానుభవం కలిగిన మహాత్ములు ఏ మోక్షాన్ని పొందుతారో కర్మయోగు కూడా అటువంటి మోక్షాన్ని పొందుతారు ఎత్ సాంఖ్యై ప్రాప్యతే స్థానం తద్వైరపి గమ్యతే చాలా గొప్ప వాక్యాలు ఎంత సరళంగా ఉంటాయో కానీ చాలా లుతైనటువంటి విషయాన్ని చెప్పే వాక్యాలు ఇప్పుడు చూడండి మీరు తెలిసి కర్మను ఆచరించారనుకోండి అంటే కర్మబంధము నుంచి విముక్తి పొందాలి అంటే ఈ విధంగా కర్మను ఆచరించాలి ఎలాగా నిష్కామంగా కర్మను ఆచరించాలి అని తెలిసి కర్మను ఆచరించారనుకోండి ఆ కర్మ సాధనం నేను కర్తను కాను అని తెలుసుకుని కర్మ సన్యాసం చేశారనుకోండి ఆ కర్మ త్యాగం కూడా సాధనమే మీరు తెలియకుండా కర్మ చేశారనుకోండి ఆ కర్మ బంధము తెలియకుండా కర్మ త్యాగం చేశారనుకోండి ఆ త్యాగం కూడా బంధమే కాబట్టి తెలియడం అక్కడ ఇంపార్టెంట్ బుద్ధి బుద్ధి అంటే తెలియడం సో కర్మను చేసే పద్ధతి ఏమిటి కర్మని విడిచిపెట్టే పద్ధతి ఏమిటి తెలిసి కర్మను చేయాలి లేదా కర్మను విడిచిపెట్టాలి ఇదైనా సాధనమే అదైనా సాధనమే తెలియకుండగా అవకట వద్ద చేసినా అవకట కర్మ త్యాగం చేసినా రెండు బంధాలు అయి కాబట్టి ఆ సత్యాన్ని గుర్తించాలి కాబట్టి ప్రధానంగా ఇక్కడ సమత్వానికి ఇంపార్టెంట్ సాంఖ్య మార్గంలో లభించే మోక్షం ఏదైతే కలదో జ్ఞాన మార్గము అది కర్మయోగ మార్గంలో కూడా లభించేస్తుంది సాంఖ్యై ప్రాప్త్యత స్థానం తది యోగైరపతి గమ్యత అయితే వచ్చి యోగము అంటే ఏమిటి అసమత్వ బుద్ధి వైపు నడుచుతా అంటే దానికే రాగద్వేష నివృత్తి అని పేట కాబట్టి కర్మయోగము యొక్క నేరుదండము వంటి సూత్రము నేరుదండము అంటే వెన్నెముక వెన్నెముఖ వంటి సూత్రం ఏమిటంటే కర్మయోగానికి రాగద్వేష నివృత్తి అది యోగం ఈ ఆపోజిట్స్ ఉండకూడదు నిర్ధన్వంగా ఉండాలి ఆపోజిట్స్ ఉండకూడదు మళ్ళీ ఆపోజిట్స్ లేకపోతే బతకడం పిచ్చి ప్రశ్న వేయొద్దు బ్రతకడానికి ఆపోజిట్స్ కాదు కావాల్సినవి బ్రతకడానికి భోజనం కావాలి ఆపోజిట్స్ ఎందుకు భోజనం కావాలి భోజనంలో రుచి అదిగా ఉండకూడదు మరి ఇది ఆపోజిట్స్ ఉండకూడదు ఇది రుచిగా ఉంది ఇది రుచిగా లేదు వాళ్ళు అలాంటిది పెట్టుకోకూడదు కాకరకాయ కూడా వడ్డిస్తారు రుచిగా ఉండే వాళ్ళు చూస్తారా నోట్లో మారేసుకుని నవ్వియడమే అలాగే ఇంకేదో వడ్డిస్తారు కారం ఎక్కువ వేశారనుకోండి కొంచెం ఎక్కువ అన్నంలో కలుపుకోవడం కార తక్కువ వేశారనుకోండి ఎక్కువ తక్కువ అన్నంలో కలుపుకోవడం ఏదో అలాగే ఇంకో అంటుంది దాన్ని నోట్లో వారేసుకు అవి జరిపించాలి కానీ దాన్ని ఎందుకు ద్వంద్వ బుద్ధి ఉండకూడదు సమత్వ బుద్ధి తనగి ఉండాలి అంటే నవేష్టి నా కాంక్షతి దాని పేరే రాగద్వేష నివృత్తి రాగద్వేష నివృత్తి అది కర్మయోగ జీవనానికి వెన్నెముక వంటిది మనిషికి వెన్నెముక ఎలా కావాలి కాబట్టి రాగద్వేష నివృత్తి చేసుకోవడం ముఖ్యం అదే అలాగా రాగద్వేష నివృత్తికి నాలుగు ఉపాయాలు చెప్పారు మహాత్ములు ఇక్కడ యదోగై తోగై ప్రాప్యతే అని అంటున్నారు కాబట్టి ఆ యోగాన్ని మీకు నేను కొంత వివరించి చెప్తున్నాను ముందు ఒకసారి అవతారికి అందాము ఏకస్యాతి సమ్యగనుష్ఠానాత్ కథముభయ ఫలం విందే ఇుచ్యేతిండే రెండు మార్గాలు ఉంటే ఏదో ఒక్కదాన్ని కరెక్ట్గా అనుష్ఠానం చేసేస్తే పర్ఫెక్ట్గా అనుష్ఠానం చేసేస్తే రెండింటికి కలిగి ఫలం వీడికి ఆ ఒక్కదాని వల్ల వచ్చేస్తుంది అని చెప్పారే అది ఎలాగో కొంచెం వివరించండి అంటే వివరిస్తున్నారు అదే అవతారిక ఏది సో ఎదు సాంఖ్య ప్రాప్తి స్థానం సాంఖ్యను పొందే స్థానము ఆత్మజ్ఞాన నిష్ట మోక్షము ఎందుకంటే వాడు ప్రకృతి పురుష వివేకాన్ని సంపాదించి దాంట్లో జీవిస్తాడు కదా మరి లభించేది జీవన్ముక్తి ఆ జీవన్ముక్తి ఈ జీవన్ముక్తికే పరమధామ అని మోక్షమని వైకుంఠమని కైలాసమని ఎన్ని పేర్లు పెట్టినా దానికే అదే వైకుంఠం ఇక్కడే ఉంటుంది వైకుంఠం ఇక్కడే వైకుంఠం ఇది వైకుంఠం కింగ్డమ్ ఆఫ్ గాడ్ విత్ ఇన్ హెవెన్ విత్ ఇన్ అదే వైకుంఠం ఇదే కైలాసం మీ తేడా చూపించాలంటే చూపించవచ్చు ఇది వైకుంఠం ఇది కైలాసం సరిపడింది అక్కడికి అవిముక్త క్షేత్రం అన్నారు కైలాసం అంటే రెండు కనుబొమ్మల మధ్య నుండి కైలాసం హృదయ పుండరీకం వైకుంఠం సరిపడింది కదా ఇంకేమీ లేదంట ఇనివే కాబట్టి ఆ మోక్షమనే ఫలము వీడు పొందేస్తాడు తద్ యోగైనపి గమ్యితే యోగ కర్మయోగానుష్ఠానం కూడా పొందేస్తాడు కర్మయోగానుష్ఠానానికి మూల సూత్రము రాగద్వేష నివృత్తి అసమత్వం యోగచ్చట సమత్వం సమత్వం అంటే రాగద్వేష నివృత్తి ఫ్యాన్ ఫ్యాన్ ఇటు ఇటు మొగ్గుద్దు అటు మొగ్గుద్దు అలా సమానంగా ఉండుకోవాలి అదే సమత్వం అప్పుడు ఇది ఈ ముళ్ళు కింద ముళ్ళు పైపు పూర్వం అలా చూసేవారు పాపం ఇప్పుడు పోయావన్నీ ఇప్పుడేమో సింగిల్ ప్యాన్ అన్నీ వచ్చాయి పూర్వం అలా ఉండేది కదా కరెక్ట్గా అలాగా అలా నిలబడిపోతుందంటే అది సమస్తం ఇటు ఉండకూడదు అటు ఉండకూడదు ఇటు ఉంటే రాగం అటు ఉంటే ద్వేషం కానీ అటు ఉంటే రాగం ఇటు ద్వేషం వాటెవర్ కాబట్టి ఇది మూల సూత్రం ఏంటండి నా ద్వేష్టి నా కాగద్వేష నివృత్తికి నాలుగు ఉపాయాలు ఉన్నాయి ఒకటి సంసారస్వరూప పరిజ్ఞానము నేను కావాలంటే నోట్ చేసుకోండి సంసారస్వరూప పరిజ్ఞానము రాగద్వేషాలు దేని మీద ఉంటాయి సంసారం మీద ఉంటాయి ఈ సంసారం అది నిరంతరం మారిపోతూ ఉంటుంది అది స్థిరంగా ఉండదు ఇప్పుడు మీరు దేనైనా ఒకదాన్ని ప్రేమించారంటే అది స్థిరంగా ఉండాలి కదండి అది పొద్దున్నో రకంగానో సాయంకాలం ఇంకో రకంగానూ ఉంటే దాని నుంచి ప్రేమించుకోవాలి అలా మారిపోతూ ఉంటుంది వీడు మనవాడు అనుకున్నవాడు తెల్లారు లేచేవాడు ఈ శత్రువు కూర్చుంటాడు శత్రువు అనుకున్నవాడు మిత్రులు అయిపోతాడు మీకు తెలుసో తెలియకో మీకు ఉపకారం చేస్తాడు లాలూ ప్రసాద్ యాదవ్ గారు రైల్వే మినిస్టర్గా వచ్చినప్పుడు ఈనియోటి మినిస్టర్ అనుకున్నారు ఇప్పుడు బెస్ట్ రైల్వే మినిస్టర్ ఆవిడ చెప్పండి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత బెస్ట్ రైల్వే మినిస్టర్ లాలూ హార్వర్డ్ యూనివర్సిటీ వచ్చారు ఓ ప్రొఫెసర్ను డగన్ స్టూడెంట్స్ ఇండియన్ రైల్వేస్ ని పరిశీలించడం కోసం వచ్చారు వాళ్ళు లాలూ ప్రసాద్ గారి దగ్గర కూర్చుని ఆయన ఫంక్షనింగ్ అంతా కూడా రికార్డు చేసుకుని రాసుకుని ఆయన ఒపీనియన్స్ తీసుకుని అక్కడికి వెళ్ళి థీసీస్ సబ్మిట్ చేసుకుని హార్వర్డ్ బిజినెస్ స్కూల్ వాళ్ళు స్టడీస్ ఇస్తున్నారు ఆయన కౌండ్ యానే మొన్న రైల్వే బడ్జెట్ ఎలా ఉంది నేను ఎదగిన బాగానే ఉందండి అసలు పెంచడమే లేదు ధరలు పెంచండి ఏదైనా ఉంటుంది రైల్వేలే మోరల్ నెస్ టైంకి కూడా నడుస్తున్నాయి ఏం పర్వాలేదు రైల్వేలు అంటే కొంచెం లేటుగా నడుస్తూ ఉంటాయి వాటి లెక్కలేదు ఒక గంటకి మీరు కంప్లైంట్ చేయకూడదు ఒక గంటకి కంప్లైంట్ చేయండి ఎందుకంటే జన సమర్థాలు ఎక్కువ ట్రైన్స్ ఎక్కువ అదే లైన్ మీద ఒక పాటికే ముప్పై ట్రైన్లు నడుస్తూ ఉంటాయి ఈ ట్రైన్స్ అన్నీ ఒకే టైంలో పని ఇచ్చేసి వెళ్ళిపోండి మీరు వెయిట్ చేయక్కర్లేదు ఇవ్వండి ఎందుకంటే పాపం మీరు ఇంటికి వెళ్ళి భోజన చేయాలి రండి చాలా థ్యాంక్స్ మేస్టర్ హోమ్ పాపం ఆయన్ని మన పురాణంతో ఆయన నుంచి ఇబ్బంది పెట్టాలని కోసం కనుక ఎవళ్ళు మంచి వాళ్ళు ఎవళ్ళు చెడ్డ వాళ్ళు మీరు ఎలా చెప్తారు అలాగే ఫిక్స్డ్ ఏ ఉండవు నథింగ్ లైక్ ఫిక్స్డ్ గుడ్ పీపుల్ ఫిక్స్డ్ బ్యాడ్ పీపుల్ దెర్ నథింగ్ లైక్ దట్ వీ షుడ్ హ్యావ్ ఓపెన్ మైండ్ దట్ సార్ ఈ సంసారం అలాంటిది సో రాగద్వేష ని ఉపాయం ఏమిటంటే ఈ సంసారంలో ఏది నిలకడగలది కాదు అని తెలుసుకోవడమే ఏది నిలకడగలది కాదు నిన్నటిదాకా మిత్రుడు అన్నవాడు శత్రువు కూర్చుంటారు నిన్నటిదాకా శత్రువు అనుకున్నవాడు సంతకారం చేస్తారు కాబట్టి ఏదీ నిలకడలేదు కాబట్టి మనం ఏం చేయాలి ఈ సంసారంలో శత్రుమిత్ర భావము నిలకడలేనిది అని తెలుసుకున్నారనుకోండి అప్పుడు మీకు ఆ శత్రుమిత్ర భావం డైన్యట్ అయిపోతుందా అయిపోతాం అలా అలాగే ఒక వస్తువు ఉంటుంది ఇది నాకుండాలి దాని మీద నాకు క్రీచ్ ఎక్కువ అని మీరు పట్టు కూర్చున్నారనుకోండి డైమండ్ రింగ్ డైమండ్ రింగ్ నాది నాకు కావాలి నాకు ఉండాలి ఐ లైక్ ఇట్ అని అలా పట్టుకున్నారనుకోండి ఆ డైమండ్ రింగ్ బతికి ఏమిటి అవుతుంది చెప్పండి అది స్థిరంగా ఉంటుందా ఉండదు పోతుంది లేకపోతే ఆ డైమండ్ ప్రకాశించడం మానేస్తుంది నీరు నీరు పట్టిందనో ఏదో అంట అది నిలబెల్లా ఆడదు ఇప్పుడు ఏం చేస్తారు దాన్ని మట్టి రంగులోకి తయారవుతారు నిలబెళ్ళాడడం మానేసి అవునా అలా అవుతుందా కూడా ఈ స్టోన్స్ అన్నీ కూడా అలాగే వస్తాయి అది దాంట్లో దాన్ని పడ్డ కాంతి మళ్ళీ దానికి రాదు చేస్తారు నో పడ్డ ఇది దేనికి అయ్యో బోల్డ్ ఖరీదు పెట్టుకున్నామే ఈ డైనండ్రింగు ఇదేమో ప్రకాశించట్లేదు అని చెప్పేసి దుఃఖపడుతూ ఉండాలి దాన్ని చూసి చూసినప్పుడు అలా దుఃఖం అలాగే నా జుట్టు తుమ్మిదల పంక్తిలాగా నల్లగా ఉంది అని చూసి సంతోషించుకున్నది ఏమవుతుందో జుట్టు కూర్చుంది నేను మంచి దృఢంగా ఆరోగ్యంగా ఉన్నాను యోగా చేసిన శరీరం లేదా ఎక్సర్సైజ్ చేసిన కండలు జరిగిన శరీరం ఏమవుతుందా శరీరం కూర్చుంది మహమ్మద్ అలీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన మందులు పడుకుంటావు చాలా కష్టాలు పడుతున్నాడు ఒకప్పుడు వరల్డ్ ఛాంపియన్ ఆఫ్ ది బాక్సింగ్లో ఆయన ఇప్పుడు చాలా కష్టాల్లో ఉన్నాడు ఏవో మందులు మాకులు ఏదో కాలుష్యం అంటే ఏది స్థిరం కాదు సౌందర్యం ఈ సౌందర్యం గురించి అది ఎంత అస్థిరంగా తెలుసుకోవాలంటే కొన్ని హాలీవుడ్ స్టోరీస్ తెలుసు ఈ మధ్యన హాలీవుడ్లో ఒక అరవై ఏళ్ళ ఆత్మహత్య చేసుకుంటాం ఎందుకంటే అరవై ఏళ్ళ ఆత్మహత్యకు పోలంత ధనం ఉంది కదా అంటే షి వాజ్ మిస్ యూనివర్స్ ఒకప్పుడు అట్లాంటా సిటీలో జరిగిన ప్యాజీఎంట్లో షి వాజ్ సెలెక్టెడ్ అస్ మిస్ యూనివర్స్ ఒకప్పుడు ఆమె సౌందర్య రాశి ప్రపంచమంతా కూడా ఆరాధించారు ఇప్పుడు ఆవిడ ముఖాన్ని వాళ్ళు చూడడం మానేశారు దాంతో ఆవిడ ఆత్మక్షోభను తుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు కాబట్టి ఈ ప్రపంచంలో ఏది స్థిరం కాదు ఇంకా డబ్బులు డబ్బులు నేను మొన్న కెనడా ఒక మిత్రుడు ఒక ఆయన ఉన్నారు ఆయన పాపం చాలా ప్రీతి చాలా సేవ చేస్తారు అయితే నేను వెళ్ళినప్పుడు కొంచెం ముఖంలో ఎక్కడ కలలేదు చాలా దుఃఖంగా ఉన్నాడు దానికి కారణం ఏంటంటే స్టాక్ మార్కెట్లో హెవీగా ఇన్వెస్ట్ చేశాడు ఈ మధ్యన స్టాక్ మార్కెట్ ఇక్కడ కూడా చాలా డౌన్ అయింది నేను న్యూయార్క్ టైమ్స్లో చూసాను నెట్ మీద ఎలా గుడ్డ తప్పుకుని ఎలా పట్టుకుని ఉన్నాడు ఒక ఫ్రంట్ పేజ్లో వాళ్ళు ఇండియన్ బాంబే చెందై ఆంధ్రా క్యాప్షన్ అంటే ది స్టాక్ మార్కెట్ సిచ్యువేషన్ ఈజ్ సేమ్ ఇన్ బాంబే ఆల్సో అని వీడియోని వేసాను అక్కడ క్రాష్ అయింది ఇక్కడ క్రాష్ అయింది పాయింట్స్ పడుతుంది ఓవర్ నైట్ అంటే దాని అర్థం చేయడం అడిగే నాయకుని అంటే నాకు యాభై వేల డాలర్లు నష్టం వచ్చిందండి అది దానికి అర్థమని చెప్పాడు ఈ పోటీ అంటే వాళ్ళకి ఏం తెలుస్తుంది ఇవి లాగా అర్థం తెలిసింది వాయ యాభై వేల డాలర్లు నష్టపోయా వాయా వెర్రివాడా అయ్యో పాపం నేను చాలా దుఃఖపడ్డాను ఎందుకంటే మనం అంటే ప్రేమ ఉన్నవాడు అతను అభివృద్ధిలో ఉంటే మనకేదైనా రెండు మిత్రులు భోజనం పెడతాడు ఏదైనా రక్షిస్తాడు మన చేస్తాడు మనల్ని ఆదరించి వాడికి నష్టం కలిగితే మనకు వచ్చిన నష్టంతో సమానం చాలా దుఃఖంగా ఫీల్ అయ్యారు అయితే నేను వచ్చేసేపుడు ఆయన భార్య మాట మీరు రావడం చాలా మంచిదైందండి వన్ వీక్ ఈ వన్ వీక్ రైట్ టైంలో వచ్చారు నేను కనుక వచ్చి ఉండకపోతే ఈయన ఎలా ఉండేవాడో మీరు వచ్చి వెళ్ళిన తర్వాత వెళ్తున్నారు కొంచెం మనస్సు కుదుటడ్డాడు మామూలు మనిషి అయ్యాడు ఆవిడ నాకు కాంప్లిమెంట్స్ ఇచ్చింది పోన్లైతల్లి మీ ఇంట్లో రెండు మెతుకులు తిన్నందుకు నా వల్ల ఉపకారాలు జరిగితే సో ఈ విధంగా ఈ లోకంలో ఏది స్థిరమైంది కాదు అప్పుడు నేను ఆయనతో మాట చెప్పాను ఇంకా జీవితంలో స్ప స్పెక్యులేషన్ చేయాలని పెట్టుకోండి మీకు ఉన్న డబ్బులతో మీరు తృప్తి పడండి ఆ డబ్బుల్ని తీసేసి ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ వచ్చేటువంటి దాంట్లో మ్యూచువల్ ఫండ్ ఏదో ఏదో పేరు పెట్టి దానితో వేసుకోండి వన్ ఫోర్త్ వడ్డీ వచ్చినా మనకి చాలు ఉన్న దానితోటి సంతృప్తి పడమని నేర్చుకోవటం ఆ మొత్తాన్ని మర్చిపోవాలన్నమాట పుట్టిన సమ్ సెక్యూరిటీ And forget about it. Not security. Some mutual fund. Forget about it. And rest. Assured. Minimum must be solved. You are Allah Jeevan Sunday. I am already doing it. Thank you very much. Because, this samsara is not a thing. The dharamina is not a thing. It is not a thing. Because, if you are aware of samsara, you are aware of the samsara, you are aware of the samsara, you are aware of the samsara, you are aware of the samsara. Number one. Number two. ఆత్మా అసంగ ఇది బృహదార్మిక ఉపనిషత్తు యొక్క సింహనాదం ఏమిటి అసంగోహ్యయం పురుష ఈ నా ఆత్మ చైతన్యము నా స్వరూపము సంఘము లేనిది దానికి ఏ సంఘం లేదు ఇప్పుడు ఉదాహరణ చూడండి ఇప్పుడు ఇదే ఉంది అబ్బ ఎంత దీని లోపల ఒక వస్తువు ఎంత గొప్ప వస్తువు ఎంత బాగుందో నేను చాలా ఎంజాయ్ చేసేస్తాను నాకు చాలా ఇష్టం అని దాన్ని నేను ఎంజాయ్ చేస్తున్నా ఓకే చూస్తున్నాను ముట్టుకుంటున్నాను టచ్ చేస్తున్నాను గుండెలకు కూడా అదుపుకునే అబ్బా ఎంత బాగుందో ఎంజాయ్ చేస్తున్నా ఎంతసేపు ఎంజాయ్ చేస్తాను ఓ రెండు నిమిషాలు ఐదు నిమిషాలు పది నిమిషాలు ఆ తర్వాత ఏం చేస్తాను అది పక్కన పెట్టి ఇంకోదాన్ని మీకు మనస్సు మళ్ళుకుందా అంటే అర్థం ఏంటి మన స్వరూపం నాకు అతుక్కున్నట్టా అతుక్కోనట్ట అతుక్కోనే లేదు నువ్వు అతుక్కుంటుందని కూడా అతుక్కోలేదు ఇప్పుడు బ్యాంకు నుంచి కట్ట తీసుకొచ్చారు రూపాయల కట్ట వంద రూపాయల కట్ట తెచ్చారు వంద కాగితాలు దాంట్లో ఉన్నాయి పిలపెళమంటాయి నెంబర్లు కూడా వరుసగా ఉంటాయి కాగితం ముట్టుకుంటే స్మూత్గా ఉంటుంది ఒక ఆయితాం నుంచి ఇంకొక ఆయకారం తీసుకుంటే ఒక విలక్షణమైన శబ్దం వస్తుంది అది లక్ష్మీదేవి అక్కడ ఆమె ఖాళీ అంజలని గల్లు మనిపించినట్టుగా అనిపిస్తుంది ఆ శబ్దం అది ఓకే పట్టుకున్నాము ఇలా పట్టుకున్నాం అలా పట్టుకున్నాం ప్లాస్టిక్ సంచులో పెట్టాం ఈ జైల్లో పెట్టాం ఇలా అనుకున్నాం ఇలా అనుకున్నాం అయింది పది నిమిషాలు అయింది పదిహేను నిమిషాలు అయింది ఏం చేస్తారు అది ఎక్కడో మూల దాన్ని మర్చిపోయి ఇంకో పని చూసుకుంటారా లేకపోతే అలాగే పట్టు కూర్చుంటారా అంటే అర్థం ఏమిటి దాంతో మనకి తగులుతుంది ఆసక్తమైంది అని అనిపిస్తుంది ఎన్నడూ ఆసక్తి కాదు ఐదు నిమిషాలు పది మహత్ ఇచ్చుంటే వాడు పిసినారు అయితే పది నిమిషాలు మామూలు మనిషి అయితే రెండు నిమిషాలు జ్ఞానైతే పది సెకండ్లు ఆఖరు దాంతో అలా సంఘం వచ్చి అలా విడిపోతుంది వీడు అసంగంగా మిగిలిపోతుంది కోటీశ్వరుడు ఇప్పుడు వాడి సంపద ఎంత జీరో భిక్షు భిక్షుకుడు నిద్రలో దాడుకున్నాడు వాడి సంపద ఎంత జీరో మనం అసంగ మన స్వరూపం అసంగం అండి మన స్వరూపం అసంగం ఇది నా ఇల్లు నా ఇల్లు నా ఇల్లు అనుకున్నాడు ఇల్లు అమ్మేసి ఇంకో తొడకుపోయి ఇంకో ఇల్లు కొడుకున్నాడు తర్వాత ఈ ఇల్లు మర్చిపోతాడా లేకపోతే దీన్నే వచ్చి చూసుకుంటూ ఉంటాడు అసంగం ఉంటాయి ఎందుకండి డైవర్స్ ఇచ్చేసి మర్చిపోయి ఇంకో ఇంకో అమ్మాయిని పెళ్ళాడేసి అమ్మాయితో కాపురం చేసేస్తూ ఉంటారు పాత పాత భార్యని మర్చిపోయి మా ఎక్స్ వైఫ్ అంటాడు ఎప్పుడో మర్చిపోయాడు అంతటి సంఘము ఆ సంఘమే బ్రేక్ అయిపోతూ ఉంటే ఇంకా మిగతా సంఘాలు లెక్కించు దీని రహస్యం ఏమిటంటే అదేదో ఆ మనిషి గొప్పతనం కాదు ఆ వస్తువు యొక్క ప్రత్యేకత కాదు దీని రహస్యం ఏంటంటే ఆత్మ అసంగము కాబట్టి అసంగోహం అని ఆత్మతత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం దాన్ని మనం చేసుకోవటం అసంగోహం దానికి ఒక మెడిటేషన్ ఉంది ఓంకార ధ్యానంది ఓ అసంగోహం ఈ పదం అరవై మూడు సార్లు చేశారనుకోండి మీకు అస అసంగతి వచ్చేస్తుంది ఇంట్లో వాళ్ళు ఎవరై పూర్వంలాగా పట్టించుకోవడం మానేసరి ఎవరి మీదనే అడుగుతారు నిజంగా అసంగుడు అయిపోతారు మీ ఎందుకంటే అసంగత కొత్తగా తెచ్చుకోక్కర్లా అది వాడి లక్షణం అది వాడి స్వరూపం అలా ఉంది ఇది ఎలాగంటే శంకర్లో దృష్టాంతం చెప్తారు చందనపు చెక్క గంధపు చెక్క దాన్ని మురికి నీళ్ళలో పారేస్తాడు మీరు పారేస్తే దాని మీద ఈ స్లైము ఈ మడ్డిగా పట్టేసి ఉండేది అది పైకి తీసాడు పైకి తీస్తే నల్లగా ఉండే గంధం చెక్క నల్లగా ఉండదు చక్కగా ఎల్లో కలర్లో ప్రకాశిస్తుంది కానీ ఇది నల్లగా ఉండేది ఇది ముక్కు దగ్గరికి తీసుకెళ్తే చెడ్డ వాసన వేసి కానీ మీరు చేయాల్సింది ఏమిటంటే ఒక్క పిసరు ఇసు ఏదో తీసుకుని దాన్ని ఒక్కసారి రద్దు చేసి నీళ్ళు నీళ్ళతో కడిగేస్తే సరిపడుతుందంట ఇంకేం చేయక్కర్లేదు ఆ లోపల నుంచి ఆ చందనం అలాగే పైకి వచ్చేస్తుంది ఎందుకంటే దాని స్వరూపాన్ని మీరు దాచలేరు అలా కప్పివేసినట్టు ఉంది తప్పిస్తే అది నిజంగా తప్పుబడిపోలేదు ఏదో ఒకటి అడ్డు వచ్చిందంటే అడ్డు తొలగించగానే ఆ గంధ పరిమళం పైకొచ్చేస్తుంది మోబడీ క్యాన్ స్టాప్ అలాగే అజ్ఞానం చేత నేను ఈ సంసారానికి కట్టుబడి ఉన్నాను అని వీడు అనుకుని అనుకుని అనుకునే వీడు అజ్ఞానంతో అలా అయిపోయాడు నే ఆయనది ఫాదర్ ఆయనది ఫాదర్ ఆయన ది ఫాదర్ అనుకుంటే కొడుకు మీద వ్యామోహం పెరిగిపోతుంది అరే ఫాదర్ కౌన్ హాయ్ సన్ కౌన్ హాయ్ క్యా బాత్కర్రా భయ్ కాకేత అంతా nobody is father nobody is son. He is another person. I am one individual he is another individual I am father no you are not father. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే మై సన్ అనేవాడు ఎవడో ఉన్నాడు కేవలము నా ద్వారా ఈ లోకంలోకి వచ్చిన మరొక జీవుడు అంతే కొంతవరకు అది కూడా ఏదో కొంత ఖర్చు రూపం వీడి నెట్టి మీరు నా ద్వారా వీడు ఈ లోకంలోకి వచ్చిన జీవుడు అంతమాత్రమే మీరు అనాల్సి ఉంటుంది నా కొడుకు అన్నానికి వీళ్ళు నా ద్వారా ఈ లోకంలోకి వచ్చాడు ఈ లోకంలోకి వచ్చే ముందు మిమ్మల్ని సంప్రదించి వచ్చాడా లేకపోతే మీరు సంప్రదించారా నువ్వు మా ద్వారా ఈ లోకంలోకి వస్తావాయా అని మీరు సంప్రదించారా అడాప్ట్ చేసుకుంటా కాగితాలు పత్రాలు మార్చుకునే అడాప్ట్ అడాప్ట్ చేసుకుంటారు దత్తత స్వీకారం ముందు సంప్రదించుకుంటారు అలా సంప్రదించి వీడిని కన్నారా మీరు అయితే మిమ్మల్ని వాడు సంప్రదించాడా మేము మీ తల్లిదండ్రులుగా నేను వస్తున్నానందని వాడు సంప్రదించాడా లేడు కదా యాజ్ ఫార్ అస్ వీఆర్ కన్సర్న్ ఇట్ ఈస్ ప్యూర్ యాక్సిడెంట్ అంతేనా మనకి సంబంధం ఏదో ఒక హయ్యర్ పవర్ని నడిపిస్తుంది కాబట్టి నా ద్వారా ఈ లోకంలోకి వచ్చిన వాడున్నాడు తప్పిస్తే నాకుడు తన తగ్గవాడు అవ్వడు లేడు అసంగ వాడికి తోచినట్టు వాడు చేసుకోవచ్చు వాడిని అసలు ఆడితే నా ఆశీర్వేదనం కావాలంటే ఇస్తా నా గదిలో ఒక రూపాయలు ఉంటే ఇవ్వండి కూడా ఇస్తా అన్ దట్ మై జాబ్ ఓవర్ నవ్ ఇట్ ఈజ్ హీస్ లైఫ్ యూ కెన్ లీవ్ హీస్ లైఫ్ హ్యాస్ హీ లైఫ్ వాడు ఇష్టం అయినట్టు వాడు లైఫ్ లీవ్ చేయవచ్చు మనకి ఎలా అయినా అసంగ అంటే అన్ని సందర్భాల్లోనూ అదే ట్రూత్ అంటే హ్యూమన్ రిలేషన్షిప్స్లో కూడా ఆసక్తి చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి నేను దృష్టాల్సన చెప్తాను నా స్వరూపము అసంగము అని మనం ఎప్పుడైతే తెలుసుకునే ప్రయత్నం చేస్తామో ఓంకార ధ్యానం చాలా సహకరిస్తుంది విన వెంటనే రాగద్వేషాలు సరళమై అవి శిథిలమైపోతాయి ఇది రాగద్వేష నివృత్తికి రెండో ఉపాయం మూడవ ఉపాయం విశావాస్యమిదం సర్వం ఇది భక్తి భక్తి మార్గం ఎందుకంటే ఎదురుకుండా ఉండే నామరూపాలని దాటి వాటి ఎందుండే ఈశ్వరుణ్ణి దర్శించడం ఇది రోజ్ ఫ్లవర్ ఐ లైక్ ఇట్ పిచ్చి ఫ్లవర్ కాగితం పువ్వు ఐ డోంట్ లైక్ ఇట్ అని మీరు ఇది గడ్డి పువ్వు గడ్డి ఐ డోంట్ లైక్ ఇట్ రోజ్ ఫ్లవర్ ఐ లైక్ ఇట్ మీరు మార్కెట్కి వెళ్ళి మార్కెట్కి వెళ్తూ ఉంటారు చోటు పక్కన పిచ్చి మొక్కలు ఉంటాయి అవి పిచ్చి మొక్కలు ఏంటో మంచి మొక్కలే కానీ మనం పిచ్చి మొక్కలు అని అంటాం వాళ్ళు ఆ పిచ్చి మొక్కలకు ఏవో పిచ్చి కాగితం భూములాగా ఉంటాయి మీరు వాటిని ఏం చేస్తారు కాళ్ళతో తొక్కుంటూ వెళ్ళిపోయి వాడు బొక్కే పెడతాడు అక్కడ రోజు ఇరవై రూపాయలు ఐదు రోజులు కట్ట ఒక ప్లాస్టిక్ సంచిలో రొడుకుంటారు దానికి వంద రూపాయలు ఇచ్చి అది కొడుకు కొనుకొచ్చి టైం మీద పెడతారు ఈ పిచ్చి మొక్కను తప్పుకుంటూ పోతారు అవునా కానీ మీరు ఆలోచించండి ఈ పిచ్చి మొక్కలో ఉన్న లైఫ్ ఈశ్వరుడే కదా ఆ రోజులో ఉన్న లైఫ్ ఈశ్వరుడే కదా ఒకే ఈశ్వరుడారు అది గొప్ప ఈశ్వరుడును పిచ్చి మొక్కలో తక్కువ ఈశ్వరుడు ఉన్నాడా మీరు నామరూపాలను చూస్తే రాగద్వేషాలు వస్తాయి కానీ ఆ నామరూపముల వెనుక దాగి ఉన్న ఈశ్వరుల్ని దర్శిస్తే రాగద్వేషాలు ఏమి రాగద్వేషాలు లేవు రెండు లేవు కాబట్టి నామరూపాలకు అతీతంగా లోపల దాగి ఉన్న ఈశ్వరుణ్ణి దర్శించటం మీరు అభ్యాసం చేస్తే రాగద్వేషాలు పోతాయి హిరణ్మయేన పాత్రేణ సత్యశ్యాపి హితం ముఖం సత్వం పోషన్న పావులను సత్యధర్మాన్ని దృష్టి ఈశ్వరుణ్ణి దర్శించటం అభ్యాసం చేయాలి రాగద్వేషాలకు అతీతంగా ఓ భక్తుడు ఉన్నాడు ఈశ్వరుడు కళ్ళ కనుబడి రేపు మీ ఇంటికి నేను ఆఖ్యానికి వస్తానని చెప్పాడు ఈ కథ చిన్నప్పుడు కథ మొన్నడు పొద్దున్న వీడు ఇల్లు వాకిలు ఎంత శుభ్రం చేసేసి పూ పువ్వులు కట్టేసి తోరణాలు కట్టేసి ముగ్గులు పెట్టేసి సుగంధ పరిమళాలు పన్నీరు అవి చల్లేసి అద్భుతమైన వంటకాలు మేము వండేసి రెడీగా కూర్చున్నాడు ఈ లోపల కుక్కొచ్చింది ఆ వంటకాలు వీడు ఆదపరుచి ఆ వంటకాల్లో ఒక వంటకాన్ని నోటబట్టి తినబోతుంటాడు వీడు తర కూర్చుని మోసేసుకుని తీసేట తరిమేసాడు దాన్ని ఈ లోపల బిచ్చగాడు వచ్చాడు వాడు అక్కడే నిలబడి అయా బెచ్చటాయా బెచ్చాయా అనుకుంటాయి కథపట్టుకుని ఈ వేళ కాదు రేపు రా అని చెప్పేసి స్టోల్ చేసాడు కానీ అయిపోయింది రాత్రి అయిపోయింది దేవుడు రాలేదు మళ్ళీ కొడుకున్నాడు నిద్ర నిద్రలో దేవుడు కనపడి అమాయా దేవుడా వస్తానని మాటిచ్చావు నువ్వు కూడా మాట తప్పేవే అన్నాడు అంటే దేవుడు నేను రెండు సార్లు వచ్చాను రెండుసార్లు ఓసారి కొట్టావు రెండోసారి తిట్టావు ఇప్పుడు రాలేదు అన్నాడు అంటే నువ్వు ఎప్పుడు వచ్చావాయా ఒక కుక్క వచ్చింది ఒక బిచ్చగాడు వచ్చాడు తప్ప మూడోవాడు ఎవరో రాలేదు అంటే ఆ కుక్క రూపంలో వచ్చా ఆ బిచ్చగాడి రూపంలో నేనే వచ్చా కాబట్టి సర్వమునందు ఈశ్వరుణ్ణి దర్శించుట ఈశావాస్య విధం సర్వం అనే అభ్యాసం చేసినట్లయితే మీకు రాగద్వేషాలు క్రమంగా శిక్షణమైపోతాయి ఇది మూడు నాలుగు జ్ఞాన మార్గం సర్వం కల్విధం బ్రహ్మ నామరూపములు మిథ్య ఇప్పుడు భక్తిలో మిథ్య అదే ఉండవు ఇది నామరూపాల కాదు ముఖ్యం మనకి నామరూపాల వెనుక దాగి ఉన్న ఈశ్వరుడు ముఖ్యం అన్నాము ఇదే లాంగ్వేజ్ మార్చేనంటే విషయం అదే సర్వం కల్విదం బ్రహ్మ నేహ నానాస్తి కించన ఈ నామరూపములు ఇవన్నీ కూడా మిథ్య సత్యము పరబ్రహ్మ మాత్రమే అనే వివేక జ్ఞానం చేత నామ రాగద్వేషాలు శిథిలమైపోతాయి ఈ విధంగా రాగద్వేషాలను శిథిలం చేసుకుని సమబుద్ధిలో ఎవళ్ళైతే ఉంటారో వాళ్ళకి యోగులు అని పేరు సమత్వం యోగ ఉచ్యత ఎన్ని గోల్డ్ మెడిటేషన్స్ ఉన్నాయి సమత్వాన్ని అభ్యాసం చేసే మెడిటేషన్స్ సో ఆ సమత్వాన్ని మీరు అభ్యాసం చేసుకుంటే సాంఖ్యులు అంటే ప్రకృతి పురుష వివేక జ్ఞానాన్ని అనుభవానికి తెచ్చుకున్న మహాత్ములు ఏ జీవన్ముక్త్యవస్థని పొందుతారో అది ఈ సమత్వ బుద్ధి విశిష్టులైన కర్మయోగులకే అది లభిస్తుంది యత్ సాంఖ్యై ప్రాప్యతే స్థానం తద్గైరపి గమ్యతే కాబట్టి ఇప్పుడు ఏం తెలియంది సాంఖ్యం వల్ల ఏది దొరుకుతుందో యోగం వల్ల కూడా అదే దొరుకుతుంది ఏకం యోగం చ సాంఖ్యం ఎప్పుడుందా ఒక ఆయన బైపాస్ సర్జరీ ఈ బైపాస్ సర్జరీ అనేది ఎలా ఉంటుందంటే జడ్జిమెంట్ కాల్ అని అంటారు అంటే ఇప్పుడు కొన్ని ఉంటాయి ఇప్పుడు బైపాస్ సర్జరీ ఆ రోజు అందర్ సర్జరీ ఇట్ ఈస్ అర్జెంట్ ఇట్ ఈస్ నీడెడ్ అని ఉంటుంది దట్ విషుడ్ అందరూ ఇంకొకటి సర్జరీ అక్కర్లేదు అని ఖచ్చితంగా తెలుస్తూ ఉంటుంది మందు సొరపడుతుంది సర్జరీ అక్కర్లేదు దానికి కూడా మనం వీటైపు మెడిసిన్ కానీ దెర్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ సర్జరీ మోస్ట్లీ బైపాస్ సర్జరీలో వస్తుంది పరిస్థితి అది జడ్జిమెంట్ కాల్ అంటారు ఈ పదం అమెరికా నుంచి పట్టుకొచ్చాను నేను ఇక్కడ ఏమంటారో నాకు తెలీదు అక్కడ అలా అంటారు జడ్జిమెంట్ కాల్ అంటే అక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ ఓ డాక్టర్ దగ్గరికి వెళ్తే దైవం వాడే నారాయణ అని వాడు చెప్పినట్టు పోతారు అదో పద్ధతి అక్కడ సెకండ్ ఒపీనియన్ అంటారు థర్డ్ ఒపీనియన్ అంటారు సెకండ్ ఒపీనియన్ కూడా వాడినే అడుగుతారు ఆ డాక్టర్నే అడుగుతారు అవున మీరు చెప్పారు బాగానే ఉంది సర్జరీ కావాలని మీరు చెప్తున్నారు నేను సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలనుకుంటున్నాను అని అడుగుతాడు అంటే మీరు తీసుకోండి అని మీరు ఎవరినైనా సజెస్ట్ చేస్తారంటే ఆయనే సజెస్ట్ చేస్తారు ఇక్కడ ఓపెన్గా ఉంటుంది అక్కడ ఇక్కడ కనుక డాక్టర్ని నేను సెకండ్ ఒపీనియన్ తీసుకుందాం అనుకుంటున్నాను అంటే ఆ డాక్టర్ డాక్టర్లు చాలా అహంకారంగా ఉంటారు వెంటనే గెట్అవుట్ ఫ్రం ది ఆఫీస్ అండ్ నర్సుని పిలిచి బయటకు తోసేస్తాడు ఇక్కడ సెకండ్ ఒపీనియన్ తట్టుకోలేము అక్కడ అలా ఉండదు అక్కడ ఓపెన్గా ఉంటుంది ఆ సిస్టమ్ అలా ఉంది కాబట్టి అక్కడ సెకండ్ ఒపీనియన్ ఉంటే ప్లీజ్ టేక్ ఇట్ అంటే డాక్టర్ మీరే రికమెండ్ చేయండి అంటే ఓకే అని ఓ పేరు రాసిస్తాడు వెళ్ళి ఆయన్ని కలుసుకోండి సెకండ్ ఒపీనియన్ చేసుకుంటే వాడంటాడు సర్జరీ వద్దని వాడు ఇప్పుడు ఏం చేయాలి వీడు ఈ సెకండ్ ఒపీనియన్ ఈజ్ హీజ్ ప్రాబ్లమ్స్ అప్పుడు థర్డ్ ఒపీనియన్ పోవాలి ఆ తర్వాత లాటరీనో అయితే స్టాటిస్టికల్ ఇలా మొదలు పెట్టాడు ఇలాంటివి గోల్డ్ కేసులు ఒకడేమంటాడంటే మీరు సర్జరీ చేయించుకోండి సర్జరీ చేయించుకున్న తర్వాత ఆవేశం పోకుండా కామక్రోధాలకు దూరంగా పెట్టి చక్కగా ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ కూడా కంట్రోల్లో పెట్టుకుంటూ రోజు మెడిటేషన్ చేస్తూ ఆహార నియమంగా ఉండండి మీరు పది ఏళ్ళు అదనంగా జీవిస్తారు ఆరోగ్యంగా జీవిస్తారని చెప్తాడు ఇంకొకళ్ళు ఉంటాడు మీకు సర్జరీ వద్దండి మీరు చక్కగా భోజన నియమం పాటించండి మెడిటేషన్ చేసుకోండి కామక్రోధాలకు దూరంగా ఉండండి ప్రశాంతంగా పవిత్రమైన జీవితం గడపండి లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోండి మీకు ఆరోగ్యంగా ఉంటుంది మీరు ఫలితీ చేస్తారని చెప్పాడు ఇప్పుడు వీడు చెప్పింది వాడు చెప్పింది ఫలం ఒక్కటే మార్గం వేరు సాంఖ్య ప్రాప్తి అత్య స్థానం తద్వైనట్టు లేదు ఇది దీ సంథింగ్ లైక్ దాట్ ఇప్పుడు ఏం చేయాలండి నన్ను ఒక ఆయన వచ్చి ఏమంటే ఆయన ఏమో వెళ్ళమంటాడు సర్జరీకి ఈయన వద్దంటాడు నన్ను ఏం చేయమంటారని చెప్పేసి నేను అన్నాను వద్దండి అని చెప్పాను ఎందుకంటే ఈయన వెళ్ళమని ఆయన వెళ్ళమని చెప్తే నేను కూడా వెళ్ళమని చెప్పింది ఇద్దరు పెద్ద డాక్టర్లే ఈయన చేసుకోమంటాడు ఆయన వద్దు అంటాడు కాబట్టి వద్దు అని నన్ను ఏం చేయమంటారు రాస చదవండి మీకు బాగుంటుంది ఏదో రాముకోసం సలహా నేనే చదువుతాను కాబట్టి ఈ యోగమా సాంఖ్యమా అన్నది సో ఈ సాంఖ్యమంటే సర్జరీలవి యోగం అంటే దెర్ ఈజ్ నో సర్జరీ అన్ని ఉద్యమం అలాగే ఉంటే లైఫ్ స్టైల్ చేంజ్ లాంటిది యోగం సాంక్యం అంటే సర్జరీ కట్ కట్ ఆఫ్ కట్ ఈఫ్ అంటారు కాబట్టి సర్జరీ కావాలా అక్కర్లేదా అంటే రెండు విషయాల్లో సర్జరీ కావాలో అక్కర్లేదా ఎప్పుడూ కష్టమండి ఒకటి హార్ట్ బైపాస్ రెండు మోకాలకి సర్జరీ ఈ మధ్య కాలంలో సర్జరీ అవసరమా కాదా నన్ను అడిగితే వద్దని చెప్తాను ఎందుకంటే సర్జరీ చేసిన వాళ్ళు సిక్స్ మంత్స్ వరకు కర్ర పుట్టుకుని నడవాలి అర్థది మహాభాగ్యం కలవసరం కదండి సిక్స్ మంత్స్ వరకు కర్ర పుట్టుకుని నడిచి మహాభాగ్యానికి సర్జరీ ఎందుకు తర్వాత ఆ తర్వాత ఏమిటండి అది ఆ తర్వాత ఇంకొక త్రీ మంత్స్ ఫిజికల్ థెరపీ చేయించుకోవాలి ఫిజియోథెరపీ ఏమిటి మరి సర్జరీ సాధించింది ఆ తర్వాత ఏమిటి ఆ తర్వాత టూ అండ్ హాఫ్ త్రీ ఇయర్స్ వరకు మీకు ఏమొప్పి ఉండదు సపోజ్ సర్జరీ చేయలేదనుకోండి అప్పుడేమిటి అప్పుడు మళ్ళీ ఏదో మొత్తం ఇప్పుడు వాడు ఫోర్ ఇయర్స్కి చెప్పాడు కదా అప్పుడు సర్జరీ లేకపోతే ఫోర్ ఇయర్స్ ఎలా ఉంటుందో డిస్క్రైబ్ చేస్తాడు ఈ డిస్క్రిప్షన్ ఈ డిస్క్రిప్షన్ చూస్తే చాలా ఏం ఈ మోకాలు సర్జరీ అన్నంత తలపోటు వ్యవహారం అదే కానీ ఇంకోటలేదండి అంత జడ్జిమెంట్ కాదు ఈ సాంఖ్య సర్జరీ నటి శ్రీకృష్ణుడు ఏమంటున్నాడు ఏకం సాంఖ్యంచే యోగంచే ఎప్పశ్యతి సపశ్యతి ఈ సాంఖ్యము యోగము సాంఖ్యమంటే సర్వకర్మ సన్యాసం సన్యాసం యోగము అంటే చేసుకుంటూ నిష్కామంగా సమత్వ బుద్ధితో జీవించటం ఈ రెండింటికి అల్టిమేట్ కంక్లూషన్ అని ఎవడు తెలుసుకుంటాడో వాడే తెలుసుకున్నట్టు లెక్క ఎశ్యతి సపశ్యతి అంత ఆశ్వాసనము ఆశ్వాసనము అంటే ఓరడింపు గృహస్థులకి శ్రీకృష్ణుడు ఇచ్చినంత ఆశ్వాసనం ఈ ప్రపంచంలో ఎవ్వలే ఇవ్వరు అయ్యా మీరు గృహస్థులుగా ఉందండి మీ భోగాన్ని మీరు విడిచిపెట్టకండి అట్టపెట్టుకోండి ఎక్కించి భోగం ఉంటుంది గృహస్థాశ్రమంలో భాగంగా హోల్డాన్ ఇప్పుడు గృహస్థో కొరిగా పసం చేసుకుని తినాలనుకున్నాను అనుకోండి ఇంట్లో వాళ్ళు చెప్తారా కొబ్బరిగా పసలు చేయండి మాడ చెప్తాను అయిపోయింది రెడీ అదే వీళ్ళు సది చేస్తున్నాడు అనుకోండి ఇట్ వెరీ వీక్ ఆర్ ఎ మంత్ ఆర్ ఇట్ మే నాట్ కవ్ ఆల్సో వీడు ఈ వేరే కవ్వాల్సో ఒకప్పుడు అలా అయిపోతుంది పాస్తా పేస్తా ఇజిట్ ఫుడ్ ఏటా పేస్తా టోఫు ఇవన్నీ వస్తాయి అవి నోట్లో పెట్టుకోవడానికి ఉండదు ఏదో గజిగా ఉంటున్నట్టుగా ఉంటుంది అదేదో చాలా మంచి ఫుడ్స్ అని వాళ్ళు అంటారు అవి వాళ్ళకి ఏమీ అసలు ఇవ్వడవు అవి ఉంటాం లేదు అమెరికా విన్నప్పుడు ఇలాంటి పాటు పడుతున్నాం నేను బ్రెజిల్లో ఉన్నాను పది రోజులు ఉన్నాను భోజనానికి అంత కష్టం ఎక్కడూ ఆ పది రోజులు పడ్డంత కష్టం ఎక్కడూ పడలేదు ఎందుకంటే బ్రౌన్ రైస్ వడ్డీ పెట్టి వాడు బ్రౌన్ రైస్ ఉంది ఇప్పుడు దీంట్లోకి ఏది వేసుకోవాలి బ్రౌన్ రైస్ ఎలా తినాలి చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది ఏదో కష్టం సో ఈ విధంగా వేరే భోగం ఉంటుంది ఏది కావాలంటే అది హ్యాపీగా భోజనం యోగం ఉంటుంది కర్మ యోగం కనుక మెయింటైన్ చేసుకోవాలి యోగం ఉంటుంది భకం సాంఖ్యం యోగం ఎ పశ్యతిహాని పెద్ద ఆశ్వాసం హ్యాపీగా జీవించచ్చు కర్మానుష్ఠానం చేయాలి భాష్యం ఎంఖ్యై జ్ఞాననిష్టై సన్న ప్రాప్యతే స్థానం మోక్షాఖ్యం ఇంత ఇంత గొప్ప మాట ఇంకోటి ఉండబో జ్ఞాననిష్ట కలిగిన సన్యాసులు ఏ మోక్షాన్ని పొందుతారో అది కర్మయోగ నిష్ట కలిగిన గృహస్థులకి అదే లభిస్తుంది అంటే ఇంకెండకనే ఏం అక్కడ రెండు ఇబ్బందులు ఒకటి సన్యాసి వాడు పైగా జ్ఞాననిష్ట కలిగిన సన్యాసి మీకు జ్ఞాననిష్ట కలిగిన సన్యాసులు దొరకను శ్రోత్రియం బ్రహ్మనిష్టం సూర్యుదగ్గిరికి వెళ్ళమన్నారు ఎటువంటి గురువు దగ్గరికి వెళ్ళమన్నారు బ్రహ్మనిష్ఠుడి దగ్గరికి వెళ్ళమన్నారు అక్కడ చాలా చక్కటి విచారం ఉంది బ్రహ్మనిష్టం అనే విశేషణం ఎందుకు చెప్పారంటే ఈ లోకంలో సన్యాసులు అనేవాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళు బ్రహ్మనిష్ఠులు కాని వాళ్ళు ఉంటారు చాలామంది ఒక ఆయన కర్మనిష్ఠుడు ఉంటారు ఎప్పుడు ఏదో యజ్ఞమో యాగమో తలబెడుతూ ఉంటారు ఎప్పుడూ యజ్ఞ యాగాలే నక్షత్ర యాగం సర్పయాగం ఈ యాగం విశ్వశాంతి యాగం ఎప్పుడు యాగాలే ఒక ఆషాఢమాసం ఏదో మూఢమాసం యాగాలు కూడా ఉంటుంది కాబట్టి దానికి కూడా ఏదో పెడతాడు ఆ మూఢమాసానికి కూడా ఏదో పెడతాడు ఏదో యాగం చేయిస్తూ ఉంటాడు ఎప్పుడూ యాగాలు నడిపిస్తూ ఉంటాడు వాడి దగ్గరికి వెళ్ళి మీరు గీత అంటే వాడు ఏం చెప్తాడు గీత వినకూడదు కర్మనిష్ఠుడి దగ్గర తపోనిష్ఠుడు ఉంటాడు తపోనిష్ నలభై రోజులు అయ్యప్ప వ్రతం పద వెళ్తే వాడు చేస్తే తపస్సు మీ చేతి చేపిస్తాడు కానీ జ్ఞానం ఏముండదు ఈ రకంగా ఈ లోకంలో ఉపాసనానిష్ఠులు ఉంటారు ఎంతసేపు ఉపాసన దేవి ఉపాసన ఉంటాడు ఈ ఉపాసన ఉంటాడు ఆ ఉపాసన ఉంటాడు లేత ఉపాసన ఉంటాడు అంతా భేదపూర్వకంగా భేదాన్ని కొట్టి పోసేస్తూ ఏదో ఉపాసన పేరు పెడతాడు వాడు ఎదుటికి వెళ్తే మీ చేత ఉపాసన చేపిస్తాడు అంటే ఎలా ఉంటుందో కాశీ వెళ్ళిపోవాలి వెళ్ళిపోయి అక్కడ మణికల్లికాట్లోనూ నారద ఘాట్లోనూ కూర్చునేవి రోజుకి పన్నెండు గంటలు మాల తిప్పాలి అలాగే ముప్పై రోజు రోజులు చేయాలి ఎన్ని అది ఉపాసన అదేమంత దేనికి కాదు ఇదే మాల సంఖ్య అది పూర్తయ్యాకనే భోజనం మధ్యాహ్నం పూర్తి పూర్తవుతుంది అప్పుడు భోజనం ఈ లోపల కాఫీ కావాలంటే తాగట్టు ఎవరే స్టే కావాలి ఇక్గా ఉండండి చాలా కష్టం ఇవన్నీ నేను అనుభవించకు బ్రహ్మనిష్ణుడు దగ్గరికి వెళ్తే మాత్రమే ఇంకా ఆత్మస్వరూపాన్ని గురించి మాట్లాడతారు లేకపోతే వీళ్ళందరూనో ఈ కర్మనిష్ఠులు తపోనిష్ఠులు ఉపాసనానిష్ఠులు వీళ్ళకి ఆత్మ అంటే తెలియదు ఆత్మ అని అందానికి కూడా అర్హత లేదు వాడు ఎందుకంటే వాడు వాడికి ఏమైనా కొద్దివరూ అసలు ఆత్మంటే ఏమిటో సూచాయిగానైనా తెలియాలా సూచాయిగానైనా తెలియని వారు ఆత్మ అన్నాడంటే వాడు దాన్ని పాడి మిస్లీడ్ చేసి పాటిస్తుంది ఇంకా అందరూ మిస్లీ సో స్వయం కన్ఫ్యూస్డ్ స్వరాన్ని కన్ఫ్యూజ్ అయ్యేది వాడు కన్ఫ్యూజ్ అయిపోయి ఇతరుల్ని కన్ఫ్యూజ్ చేసుకుంటూ పోతాడు అంధేనైవ నియమానా యథాంధా అన్నట్టు అవోహ్ చాలా డేంజర్ అటువంటి వాడు గుప్పిట్లో పడ్డారంటే ఆ మటిని వదలడానికి ఒక డెకేడ్ పడుతుంది కనుక బ్రహ్మనిష్ఠుణ్ణి కొట్టుకోవాలి ఎనివే సో జ్ఞాననిష్టై సన్యాసి అవడానికి సన్యాసే కానీ జ్ఞానష్ఠుడు దొరకడం కష్టం అటువంటి జ్ఞానష్ఠుడైన సన్యాసి పొందే మోక్షమనే ఫలాన్ని ఈ కర్మయోగంలో ఉన్న గృహస్థు పొందేస్తాడు గొప్ప ఆశ్వాసం రేపు పోతాం పూర్ణం పూర్ణ పూర్ణి